తర్వాత ఎముకలు అరిగిపోయాయి ఆస్టియోపరోసిస్ మరో ఇవేవో పేర్లు పెట్టుకున్నాయి ఆ పేర్లన్నీ కూడా ఒక్కదానికే పేరు అదేమిటంటే దేహము అలా స్థిరంగా లేదు అలా కరిగిపోతుంది కరిగిపోయేదే దేహము ప్రతి క్షణము కరిగిపోతూనే ఉంటుంది తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది అన్నం దేహాన్ని తింటుందా దేహం అన్నాన్ని తింటుందా ఇప్పుడు మీరు పెట్రోల్ ఇంజిన్లో పోస్తున్నారు ఇంజన్లో పెట్రోల్ పోసి పెట్రోల్ ఇంజిన్ నడిపిస్తూ ఉంటారు పెట్రోల్ ఇంజిన్నని కన్స్యూమ్ చేస్తుందా ఇంజిన్ పెట్రోల్ని కన్సూమ్ చేస్తుందా స్థూలంగా చూస్తే ఇంజిన్ పెట్రోల్ని కన్స్యూమ్ చేస్తుంది అనిపిస్తుంది ఒక లీటర్ని కన్స్యూమ్ చేసింది పది లీటర్లు కన్సూమ్ చేసింది వంద లీటర్లు కన్సూమ్ చేసింది అని అనిపిస్తుంది కానీ అది సత్యం అది కాదు సత్యం ఏంటంటే పెట్రోలే ఇంజిన్ని కన్స్యూమ్ చేసేస్తుంది అంచేతనే ఓ కొన్ని లక్షల లీటర్ ఓ లక్షల లీటర్లు పెట్రోల్ పోసి ఆ కారు నడిపిన తర్వాత ఇంకా అక్కడ ఇంజన్ ఏమి దాన్ని అవతల పారేసే కొత్త ఇంజిన్ పెట్టాలి కన్స్యూమ్ అయిపోయింది ఇంజిన్ ఇప్పుడు ఆల్కహాల్ తాగుతున్నాడు ఒకడు అంటే దృష్టాంతం కొంచెం బలంగా ఉంటుందని అలా చెప్తున్నాడు వీడు ఆల్కహాల్ని తాగుతున్నాడా ఆల్కహాల్ వీడినే తాగిస్తుందా వాట్ ఈస్ ది ట్రూత్ వీడే తాగిస్తూ ఉంటుంది ఈసోఫాగస్ ముందు తర్వాత లివర్ పోతుంది స్ప్లీన్ పోతుంది అన్నీ పోతుంది అన్నింటినీ తాగిస్తూ వీడిని నేను తాగుతున్నాను అనుకుంటాడు వీడేం తాగాడు వీడిని అది తాగేస్తుంది భర్తృహులు ఒక అన్న భోగాన భుక్తాహమే భుక్తాహ భోగాలు భుజించబడలేదు మనమే భుజించబడ్డాము మనం అన్నం తింటూ ఉన్న కొలది అలా ఓ అన్నం తిన్నాం ఇంకో పూట అన్నం తిన్నాం అలా అన్నం తింటూ ఉన్న కొలది తింటూ ఉన్న కొలది తింటూ ఉన్న కొలది దేహము అలా పెరిగినట్టే పెరిగి మళ్ళీ తగ్గి తగ్గి తగ్గి శిథిమై కూలిపోయి స్టేజ్ కమ్స్ ఇంకొకసారి అన్నం తినే పరిస్థితి ఇంకా దేహానికి ఉండదు ఇంకోసారి గాలి పీల్చే పరిస్థితి ఆ దేహానికి ఉండదు ఇంకోసారి నీళ్లు తాగే పరిస్థితి ఆ దేహానికి ఉండదు కాబట్టి నీళ్ళు అలాగే ఉంటాయి గాలి అలాగే ఉంటుంది అన్నం అలాగే ఉంటుంది దేహమే శిథిలం అయిపోతుంది కాబట్టి ఎవళ్ళు ఏది తిన్నట్టు కాబట్టి దేహము అనేది నిరంతరము ప్రకృతి చేత శిథిలము చేయబడుతూ ఉంటుంది దేహము క్షరోభావ నీవు అక్షరుడవు నీవు క్షరము కాదు దేహము క్షరోభావ ఈ అధిభూతమంతా కూడా క్షరోభావ పాంచభౌతిక జగత్తు కూడా క్షరోభావ ఏది స్థిరంగా ఉండదు అంటే మనం అనుకుంటాం మేము పెద్ద బిల్డింగ్ కట్టామో స్థిరంగా ఉంటుందని కృష్ణదేవరాయలు కట్టాడు పెద్ద సామ్రాజ్యాన్ని హంపి విజయనగర సామ్రాజ్యం శిలలపై శిల్పాలు చెక్కినారు ఎప్పుడైనా చూసారా శిల్పాలు నేను చూడాల నేను నేను అన్నీ తిరిగి అక్కడ తిరిగాను ఏమో తిరిగి ఏవో తిరిగాను హంపి విజయనగర సామ్రాజ్య శిల్పాలు శిథిలమైపోయాయి అని అన్నారే నేను ఎప్పుడూ చూడాల కానీ శిథిలమైపోయాయి అక్కడ ఒకప్పుడు మహారాజు ఉండేటువంటి చోటు మహారాణి ఇక్కడ ఉండేది ఈ ఫుట్ పాత్ మీద రత్నాలు పోసాం వారు అంటూ అలా చూపిస్తారు అక్కడికి వెళ్తే బహుశాలు చూపిస్తూ ఉండుండొచ్చు ఇప్పటికీ కూడా బహుశా అలాంటిది ఏదో ఉండు మరి శ్రీకృష్ణదేవరాయలు ఎప్పటివాడు నిన్నకాక మొన్నటి వాడు అండి శతాబ్దమో పదిహేనో శతాబ్దము ఏదో మొత్తానికి ఐదారు వందల ఏళ్ళు అయ్యప్పటికీ సామ్రాజ్యం మట్టిలో కలిసిపోయింది కాబట్టి కాల ప్రవాహంలో రాళ్ళు అన్నీ కూడా కరిగిపోతాయి సరస్వతీ నది అంతర్వాహిని పురాణ దృష్టి అంత లోపల ఇంకా అలాగే ప్రవహించేస్తుంది అని సరే లోపల ప్రవహించేది ఏదో ప్రవహిస్తోంది సరస్వతీ నది ఎండిపోయింది ఇంకా లేదు సరస్వతి అనేది డెజర్టిఫికేషన్ అయిపోయింది డెజర్ట్ అయిపోయినప్పుడు ఆ డెజర్ట్ ఏం చేస్తుంది చెరువులు నదులు కుంతలు వీటన్నింటినీ మింగేస్తుంది మింగేసి ఇసుక పర్రే మిగులుతుంది అలా డెజర్టిఫికేషన్లో సరస్వతి అనేది లేకుండా అయిపోయింది ఒకప్పుడు ఇలాగ వెళ్ళేది సరస్వతి అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే మ్యాప్ ఒకటి వేశారు ఇక్కడ ఉండేది ఆ థార్ డిజర్ట్లోనూ అక్కడ తర్వాత డిజర్టిఫికేషన్ ప్రాసెస్లో లేకుండా అయిపోయింది సరస్వతీ నదే అయిపోతే నదులే లేకుండా అయిపోతుంటే తర్వాత మనిషి కాబట్టి సృష్టి అంతా కూడా అలాగే ఉంటుంది ప్రళయం వైపుకు వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఈ నక్షత్రాలు చంద్రమండలము సూర్యమండలం ఇవన్నీ కూడా కరిగిపోతున్నాయి ఏది స్థిరంగా నిలిచి కాదు కాబట్టి ఈ మెటీరియల్ వరల్డ్ ఏదైతే ఉందో ఇది అధిభూతము భావారం పురుషశ్చ అధిదైవతం పురుషుడు పురుషుడు అంటే పురుషేత పురుష ఆ భాష్యకారులు చెప్తారు మనం చూద్దాము అంటే ఆ చేతనుడు చేతనతత్వం ఏదైతే తెలదో దానికి అధిదైవతం ఆ తా పెట్టినా పెట్టకపోయినా ఒకటే అధిదైవం అన్న అధిదైవతం అన్న ఒకటే అర్థం ఆ చేతనతత్వం ఇది ఈ స్థూల దేహము అధిభూతము ఇది నశించేది కానీ దాంట్లో నుండే చేతనతత్వం ముందు చూసారా అది నశించదు ఎలక్ట్రిసిటీ లాగా ఫ్యాన్ విరిగిపోతుంది కాలిపోతుంది లోపల ఉన్నటువంటి ఆ కాయలు కాలిపోతుంది అది తిరగడం మానేస్తుంది ఆ రెక్కలు విరిగిపోతాయి తుప్పు పట్టేస్తే పోతాయి అతనికి కానీ ఎలక్ట్రిసిటీ ఏమి చెడిపోదు అది స్థిరంగా ఉంటుంది ఈ ఫ్యాన్ కాకుండా ఇంకో ఫ్యాన్లో అది అది ప్రకటమవుతూ ఉంటుంది సో ఈ దేహమునందుండే చైతన్యం ఏది కలదో అది అది అధిదైవతము దానికి పురుష అని పేరు భాష్యకారులు వివరిస్తారు తర్వాత ఇంక ఫైనల్గా దేహభృతాం వరా ఓ అర్జున నీవు దేహదారులలో శ్రేష్ఠుడవు దేహభృత్ అంటే దేహధారులు అంటే మానవులు అని మానవులలో నువ్వు శ్రేష్ఠుడవు ఎందువల్ల అంటే అర్జునాత్ అర్జున రుజుత్వాత్ అర్జున అర్జునులో రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అందుగురించే శ్రీకృష్ణుడు ఆయనకు బోధించాడు ఆ రెండు ఇంకెవళ్లలోనూ లేవు ఒకటేటంటే రుజు చాలా రుజుస్వభావం కలవాడు తిన్నని స్వభావం కలవాడు వక్రస్వభావం లేదు అది చాలా గొప్ప లక్షణం రుజుత్వాన్ని అలా చెప్పారు ఇదే రామతీర్థం అన్నాడు వేదాంతం అమెరికాలో ఉందని ఆయన ఉన్నప్పుడు ఈ రుజుత్వం వాళ్ళలో ఉంది మనలో లేదు మనంతా వక్ర వ్యవహారంగా ఉంటుంది అంచేతనే వాళ్ళు పైకి వచ్చారు మనం పైకి రాలేకపోతే రుజుత్వం ఉండదు ఇప్పుడు వీడి తలతీసి వాడికి వాడి తలతీసి వీడికి పెడతాడు అని అంటారు అది ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఏది స్థిరంగా రుజువుగా ఉండదు అంత గందరగోళంగా ఉంటుంది దేనియందు సత్యము స్థిరంగా అనుభవానికి రాకుండా ఉంటుంది ఆ అంటే దీన్ని ఇంగ్లీష్లో మ్యానిపులేటింగ్ అంటారు అలా మ్యానిపులేటివ్గా ఉండటం అలా మ్యానిపులేట్ చేస్తూ ఉండటం సో అది రుజుత్వానికి ఆపోజిట్ చాలా చెడ్డ లక్షణం కాబట్టి అది నెగిటివ్ పాజిటివ్ ఏమిటి రుజుత్వము అర్జునుడు రుజువుగా ఉంటాడు అంచేతనే గీతకి అర్హుడైనాడు తర్వాత ఆర్జనాథ్ అర్జున ఆర్జవము ఉండడం వల్ల అర్జునుడైనాడు ఆర్జనాథ్ అర్జున అంటే ఏ క్వాలిఫికేషన్స్ అయితే కావాలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు కర్మయోగాన్ని పొందడము జ్ఞానాన్ని పొందటము దానికి ఏవో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అదంభిత్వం అమానిత్వం అంటే పదమూడో అధ్యాయంగా చెప్పారు స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పారు మంచి మంచి క్వాలిఫికేషన్స్ కొన్ని కావాలి వాటికి ఒక స్థిరమైన దృఢమైన నిష్ఠాది కావాలి అవన్నీ కూడా అర్జునులలో ఉన్నాయి మనకి మహాభారతంలో ఈ సినిమా ప్రభావం పడిపోయి మహాభారతంలో కొన్ని అసలైన రహస్యాలు సమాజంలో ఉండవు ఎందుకంటే సినిమాలు చాలా తీశారు ఈ మహాభారతం బేసిస్గా పెట్టుకుని ఒక తరము సినిమాలన్నీ మహాభారతం బేసిస్గానే తీశారు దాంతో ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉండేదాన్ని తమ స్క్రిప్ట్ అంతా అడాప్ట్ చేసేసుకుంటారు మార్చేస్తారు వాళ్ళ సీన్స్ పబ్లిక్ కొంత సెన్సేషనల్గా చూపించాలి దానికోసం మార్చేస్తారు అర్జునుడు లాంటి వాళ్ళని ఏం చూపిస్తారు విశ్వరూపం చూపిస్తాడు భగవద్గీత చూపించమంటే విశ్వరూపం చూపిస్తాడు భగవద్గీతలో ఏం చూపిస్తాడు విశ్వరూపం అంటే ఏవో నాలుగు చాలా హడావిడిగా చూపించవచ్చు సో ఎనీవే ది పాయింట్ ఈజ్ అర్జునుని యొక్క గొప్పతనం పైకి రాలేదు భీముడు గొప్ప అనుకుంటారు అయితే దుర్యోధనుడు గొప్పను కూడా అనుకుంటారు శ్రీకృష్ణుడు ఎలాగో గొప్ప విశ్వరూపం చూపించాడు కాబట్టి గొప్ప గీత బోధించాడు కాబట్టి కాదు విశ్వరూపం చూపించాడు కాబట్టి గొప్ప అది గొప్ప కొంతమంది ఆధునికాలంలో మేము చూపిస్తాము విశ్వరూపం ఉంటారు మీరు ఎప్పుడేవో ఎరుగుదురు అటువంటి వాళ్ళని నేను ఎరుగుదురు ఒక ఆయన విశ్వరూపం చూపించేవారు ఆయన ఎప్పుడు విశ్వరూపం చూపించడం ఏమిటంటే ఏదో చేస్తారు సంథింగ్ ఏ విడు ఏదో చేస్తాడు అంటే విశ్వరూపం శ్రీకృష్ణుడు చూపించాడు కనుక మేము కూడా చూపిస్తున్నాము అంతటి గొప్పవాళ్ళం ఏదో సం పిచ్చియల్లో పిచ్చి అని ఒకసాతో ఒకటి ఉండే అలాగే సో కాబట్టి అర్జునుని క్యారెక్టర్ చాలా గొప్పది వాళ్ళు నియమం పెట్టుకున్నారు మీకు అర్జునుడి గురించి ఒక్క దృష్టాంతం ఆ నియమం ఏంటంటే ద్రౌపది ధర్మరాజు గారితో ఏకాంతంలో ఉన్నప్పుడు అర్జునుడు అక్కడికి వెళ్ళకూడదు ఎవరు వెళ్ళకూడదు అలా డిస్టర్బెన్స్ చేస్తే కష్టం అవుతుంది కదా యూ కెనాట్ లివ్ హ్యాపీలీ దేర్ ఫర్ ఆమెతోటి ధర్మరాజు గారు ఉన్నప్పుడు ఇంకెవళ్ళో వెళ్ళకూడదు అటు కేసు దట్ ఈస్ ది రూల్ అలాగే వాళ్ళు నియమం పెట్టుకున్నారు ఏదో సంరీజం అర్జునుడికి ధనుర్బాణాలు కావాల్సి వచ్చాయి ఆ ధనుర్బాణాలు ఎందుకు కావాల్సి వచ్చాయి ఎవరినో రక్షించడానికి కావాల్సి వచ్చాయి ఏదో గోవుని రక్షించడానికో దేనికో ఈ ధనుస్సు బాణాలు ఆ గదిలో ఉన్నాయి ధర్మరాజు గారు ద్రౌపది కూర్చొని ఉన్న గదిలో ఉన్నాయి ఈయన హడావిడిగా ఆ గదిలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ ఉన్నారు అక్కడ ఆసారి అన్నయా అని చెప్పేసి ఆ ధనుస్సు బాణాలతో చూడకా వస్తాడు తెచ్చు రక వచ్చి ఆ గోవుని రక్షిస్తాడు ఎవడనో రాక్షసుడిని సంహరించి గోవుని రక్షిస్తాడు రక్షించేసి ఇంకా వెనక్కి వెళ్ళాడు కబురు పెట్టేస్తాడు అన్నయ్య నేను నియమాన్ని ఉల్లంఘించాను కాబట్టి సంవత్సర కాలము దేశాటన తీర్థయాత్ర చేయాలి ఇంటికి రాకూడదు సంవత్సరం అది నియమోల్లంఘనకి పశ్చా ప్రతీకారం ప్రాయశ్చిత్తం అని పంపిస్తాడు పంపిస్తే ఇప్పుడు ధర్మరాజు గారు కబురు పెడతారు అన్నా నువ్వు గోవుని రక్షించడం కోసం నియమాల్ని ఉల్లంఘించావు తప్ప నీ యొక్క పెర్సనల్ కంఫర్ట్ కోసమో లేకపోతే పర్సనల్ పని కోసమో ఉల్లంఘించలేదు ఆ నియమం యొక్క స్పిరిట్ ప్రకారం నువ్వు దాన్ని ఉల్లంఘించినట్టే కాదు ఆ నియమం యొక్క స్పిరిట్ ఏమిటంటే నీ పర్సనల్ వర్క్ ఏమైనా ఉంటే యూ హ్ టు వెయిట్ యూ షుడ్ నాట్ ఇంటర్ ఇంక్రూడ్ లైక్ దాట్ అని అది ఆ నియమం యొక్క స్పిరిట్ ఇక్కడ గోరక్షణ నువ్వు చేయటం నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ నియమాన్ని ఉల్లంఘించినట్టే కాదు కాబట్టి వాపసు వచ్చేసే తమ్ముడు అని కబురు పెడతాడే లేదన్నయ్య మనం నియమం పెట్టుకున్నాం ఆ నియమాన్ని పాటిద్దాం దీంట్లో నేను నష్టపోయేదేం లేదు ఓ సంవత్సర కాలం నేను ఒక బ్రహ్మచారిగా ఉంటూ తీర్థయాత్ర చేస్తూ భిక్షాటనం చేసుకుని నేను బతుకుతాను అది ఒక తపస్సు దాంట్లో తప్పే ఉంది దీంట్లో కష్టమే ఉంది నియమాన్ని ఎందుకు ఉల్లంఘించాలి అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే సంవత్సరం అయిన తర్వాత వస్తుంది ఏ సామాన్యమైన విషయమా ఇలాంటివి చాలా కథలు ఉన్నాయి అర్జునునిలో సో మన సినిమా వాళ్ళు ఇలాంటివన్నీ వాళ్ళు పట్టించుకోరు ఈ క్యారెక్టర్ ఈ యాక్టర్స్లో హై ప్రొఫైల్ యాక్టర్ భీముడుగాను దుర్యోధనుడిగా ఉంటాడు వెరీ హై ప్రొఫైల్ యాక్టర్ కొంత లో ప్రొఫైల్ యాక్టర్స్ ఉంటారు చూడండి సమ్ సెకండ్ రేట్ థర్డ్ రేట్ యాక్టర్స్ వాళ్ళు ఈ అర్జునుడి పాత్ర ఇంద్రుడి పాత్ర అలాంటివో వాళ్ళు వేస్తారు ఆ పాత్రని బట్టి కూడా ప్రేక్షకులలో ఇది ఒక ప్రధానమైన క్యారెక్టర్ అనే దృష్టి కలగదు ప్రేక్షకులకు కూడా కలగదు సో మన మన పురాణ పరిజ్ఞానము సినిమా బేస్డ్ దాంతో అది సరిగ్గా ఉండదు వల్ల ఏదో కథ ఆదివారం సాయంకాలం కదా మీకు కూడా కొంత ఈజీగా ఉంటుందండి అనేవే ది పాయింట్ ఈజ్ అర్జునుడు చాలా గొప్పవాడు అది మనం అర్థం చేసుకోగలు దేహే దేహభృతాం వర దేహే కాదు దేహభృతాం వర దేహధారులలో శ్రేష్ఠుడు ఎంతటి శ్రేష్ఠుడంటే శ్రీకృష్ణుడు స్వయంగా గీతను ఉపదేశించటానికి ఆయన ఎన్నుకున్న మనిషి అర్జునుడు భక్తోసిమే సఖా చేతి రహస్యం హేతదుత్తమం అని నాలుగో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అన్నాడు నా భక్తుడు నువ్వు నాకు మిత్రుడు నువ్వు అన్నాడు అలాగే నరనారాయణావతారము అని హుతున్నాడు రెండు కలిసి ఒకే అవుతారు దాంట్లో నరుడు అర్జునుడు నారాయణుడు శ్రీకృష్ణుడు కాబట్టి నువ్వు చాలా గొప్పవడివి నీవు ఈ సత్యాన్ని తెలుసుకుందుకు యోగ్యుడవు అనే ఆ సంబోధన హే దేహభృతాంబర అత్ర దేహే దీన్ని అంతకుముందు ప్రశ్న శ్లోకంతో కలిపి మనం చూసుకోవాలి అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన అస్మిన్ దేహే అని అత్ర అంటేనే అస్మిన్ అస్మిన్ అస్మిన్ దేహే అని ఉంది ప్రశ్నలో ఓకే అక్కడ మొదటి అశ్విన్కి దేహానికి విశేషణం చేయకూడదాన్ని ఎందుకంటే అస్మిన్ ఆల్రెడీ ఉంది దేహం పక్కన కాబట్టి మొదటి అస్మిన్ అంటే అస్మిన్ జగతి ఈ జగత్తునందు అస్మిన్ దేహే ఈ దేహం అని ఆ ప్రశ్న దగ్గర చెప్పాను నేను ఆ ప్రశ్నకి తగ్గట్టుగా ఇక్కడ కూడా మీరు అన్వయించుకోవాలి ఇక్కడ అశ్విన్ ఒక్కటే ఉంది అత్ర అంటే అశ్విన్ే అత్ర అన్న అశ్విన్ అన్న ఒకటే ఒకటే ఉంది దాన్ని ఎలా అన్వయించుకోవాలంటే అత్ర అంటే అస్మిన్ జగతి దేహే దేహమునందు సో ఈ జగత్తులో నేను యజ్ఞస్వరూపుడనై ఉన్నాను ఈ దేహమునందు కూడా అందరి దేహాల్లో సకల ప్రాణుల దేహాల్లో ప్రస్తుతంలో మానవుని దేహం శాస్త్రం మానవుని కోసం కనుక మానవుని దేహం నందు కూడా నేను యజ్ఞస్వరూపుడనై ఉన్నాను అని ఆ విధంగా ఆయన మొత్తం ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పినట్టు అయింది అక్కడితో భాష్యం చూద్దాము అధిభూతమితి అధిభూతం ప్రాణిజాతం అధిభవతీతి అది అధిభూతం అంటే భూతం అధి అధిభూతం ద్వితీయ విభక్తి విభక్త్యర్థంలో వచ్చిన అధి భూతం అధి అధిభూతం సప్తమే విభక్తి కాదు ద్వితీయ విభక్తి అధి అంటే అధికృత్య అంటే భూతమును సంబంధించి భూతము అంటే ప్రాణి అధిభూతం సో ప్రాణిజాతం అధిభవతి ప్రాణి సమూహమునకు అధిష్టానముగా ఉండేది ఇప్పుడు ఈ ప్రాణుల సమూహము గలరు సకల ప్రాణులు ఉన్నాయి ఈ సకల ప్రాణులు వేరువేరు ప్రాణులుగా చలామణి అవడంలో ఆ ప్రాణశక్తి ప్రకటమవటానికి అధిష్టానంగా ఏదుంది దేహము గలరు ఈ దేహము పంచభూతముల చేత నిర్మాణమైనవి అది అధిభూతము ఇది ఆ పదానికి డెఫినేషన్ సో అధిభూతము ఈ అధిభూతము ఎట్టిది కోసౌ అంటే ఈ అధిభూతము ఏది లేక ఎట్టిది అంటే సమాధానం క్షర క్షరతీతి క్షర ఏది క్షరిస్తుందో అది క్షరము అనబడుతుంది క్షరించడము అంటే వీళ్ళ పొద్దున్న అన్నం ఉండరు అనుకోండి సాయంకాలం ఏదో కింద మీద పడి మొత్తానికి భోజనం చేయొచ్చు పర్వాలేదు పొడన్నం రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని తీసుకున్నాం లేదా మొత్తానికి పొడన్నం తినచ్చు కానీ వేడన్నంంత బాగుండదు అప్పటికే కొంత క్షరణం అయిపోయింది మొన్నాడు పొద్దున్న దాకా దాన్ని అట్టపెట్టాలంటే అలాగే అట్టపెడితే చెడిపోతుంది దాన్ని ఏదో మొత్తానికి ఈ చలిది అన్నము అనే పేరుతోటి దానికి ఏదో ఒక ప్రక్రియ ఉన్నది తర్వాణం ఏదో తయారు చేస్తారు కొంత ఫెర్మెంటేషన్ ఎలా వచ్చేసి ఆ అన్నాన్ని అట్టపెడితే మొన్నాడు పొద్దున్న కూడా యాసెచ్ పెద్ద తినేందుకు అనుకూలంగా ఏమి ఉండదు దానికి ఆవకాయ వేస్తే ఈ పికిల్ ఏం చేస్తుందంటే అది బుల్డోసర్ లాంటిది పిక్కిల్ బుల్డోసింగ్ ఎఫెక్ట్ అంటే అన్నంలో ఏదైనా కొంచెం ఇటు తేడాలు ఏమైనా ఉన్నా కొంచెం అవకాయ ఎక్కువ వేసి కలిపిస్తే అది అన్నింటినీ కవర్ చేసి ఆ సాల్ట్ అండ్ చిల్లీ ఎఫెక్ట్లో పడి మిగతా తేడాలు ఏమీ మీకు అనుభవానికి రావు సాల్ట్ అండ్ చిల్లీ ఎఫెక్టే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఆల్కహాల్ కూడా ఉంటుంది ఓ ఎలిటిల్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ కూడా ఉండి అది రుచిని కలిగిస్తుంది తర్వాత వినేగర్ కొంత ఎస్టిక్ యాసిడ్ కూడా ఫార్మ్ అవుతుంది అనుకుంటా ఇవన్నీ కలిసి అది చలిదన్నం అప్పటికే పాడైపోయింది అది ఏదో చలిదనం తింటే ఓపిగ్గా ఉంటుంది మన వాళ్ళు అది తెలుసున్నమాట కాదు అది తెలియని మాట చలిదన్నం తింటే ఎందుకు ఓపిగ్గా ఉంటుంది దాంట్లో న్యూట్రిషన్ ఏమీ లేదు ఆవకాయలో అసలు న్యూట్రిషన్ అసలేదు సాల్ట్ చాలా చెడ్డదండో ఆరోగ్యానికి మీరు తెలుసుకోండి దయచేసి చాలామందికి తెలిసే ఉంటుంది మన ఫుడ్డులో సాల్ట్ ఎక్కువ అవసరమైన దానికంటే కూడా చాలా ఎక్కువ సాల్ట్ ఈ సాల్ట్ ఏం చేస్తుందంటే శరీరంలో చాలా హానిని కలగజేస్తుంది అనేక సమస్యలు వస్తాయి సాల్ట్ వల్ల ఒక సాల్ట్ మాలిక్యూల్ చుట్టూ సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి సాల్ట్ మాలిక్యూల్ ఏమక్కర్లేదు సోడియం ప్లస్ అయాన్ విడిపోతుంది అది ఆ సోడియం అయాన్ చుట్టూ సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ని హోల్డ్ చేస్తుంది అది కాబట్టి వేరెవర్ ఇట్ గోస్ అలాంగ్ విత్ సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ Cellular level అది సెల్యులర్ లెవెల్లో ఈ సోడియం ప్లస్ యొక్క ట్రాన్స్ఫర్ ఉంటుంది అయాన్ ట్రాన్స్ఫర్ అక్రాస్ ది మెంబ్రేన్స్ ఆఫ్ ది సెల్ అక్కడ ఇది సోడియం అయాన్ ఒక్కటే వెళ్ళదు దాంతోపాటు సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ని మోసుకుపోతూ ఉంటుంది అది ఆ సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ సర్క్యులర్ ఆ యూనిట్ కింద బిహేవ్ చేస్తుంది దానివల్ల బయలాజికల్గా ఏవేవో ఇబ్బందులు ఉంటాయి ఏదో మినిమం అమౌంట్ ఆఫ్ సాల్ట్ పర్వాలేదు కానీ సాల్ట్ ఎక్కువ వాడకూడదు మనం సాల్ట్ అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం మరోలో అనుకోకండి మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మధ్య వయస్సు వచ్చేప్పటికి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ఆరోగ్య దృష్ట్యా మంచిది మనం తినే ఆహారం కూడా చాలా అన్సైంటిఫిక్గా ఉంటుంది చాలా తప్పుగా ఉండదు ఆరోగ్యానికి ఉపయోగించేట్టుగా ఉండదు ఉదాహరణకి బ్రౌన్ రైస్ తినాలి దంపుడు బియ్యం కానీ లేకపోతే ఏదో రకంగా ఏదో పేరుతో బ్రౌన్ రైస్ తినాలి కానీ మనం మిల్ రైస్ తింటాం పైగా దాని చుట్టూ ఒక రాంగ్ వాల్యూ కూడా తెల్లగా మల్లె ఉండాలి బియ్యం అంటారు బియ్యం కానీ అన్నం కానీ తెల్లగా మల్లె ఉంది అంటే అది ఎందుకు పనికి రానిది అని అర్థం ఆరోగ్యానికి మంచిది కాదు కానీ మరి అది ఒక వాల్యూ కింద సమాజంలో ఉంటుంది వెరీ అన్ఫార్చునేట్ తర్వాత salt based, అన్నింట్లోనూ సాల్టే ఎందుకంటే చిల్లీ వాడతాం మనం చింతపండు వాడతాం చింతపండులో పులుపుని న్యూ ఆ పులుపు తినలేరు ఎవరు దాన్ని నెగేట్ చేయడం కోసం సాల్ట్ పడేస్తారు దాని ముఖాన్ని కొంత సాల్ట్ వేస్తే అది బ్యాలెన్స్ అవుతుంది అలాగే చిల్లీ పౌడర్ వేసి సాల్ట్ లేకుండా తినగలుగుతారా మీరు తినలేరు చిల్లీ పౌడర్ వేసినందుకు గాను సాల్ట్ వేసేయటం సో రెండు దెన్ అనదర్ ప్రాబ్లం ఈ ఊరగాయని పికిల్స్ పెట్టుకు తినడం మనకు అలవాటు పికిల్స్ మన ఆంధ్రదేశం యొక్క వారసత్వ సంపద కూడా ఎవడో అన్నాడు కూడా ప్రియా పికిల్స్ ఆంధ్రుల వారసత్వము అదే వారసత్వం సో పికిల్ ఆయిల్ని చాలా ఎక్కువ వాడతారు సాల్ట్ ఎక్కువ పడతారు ఎందుకంటే అది పాడైపోతుంది లేకపోతే ఫెర్మెంట్ అయిపోతుంది ఫంగస్ వచ్చేస్తుంది ఫంగస్ రాకుండా ప్రిజర్వేటివ్గా ఉండటం కోసం ఆయిల్ వేస్తా ఆయిల్ను సాల్టును దే ఆర్ ది ప్రిజర్వేటివ్స్ సో సో సాల్ట్కి ఒక థర్డ్ ఫంక్షన్ వచ్చింది ఇప్పుడు పులుపుని న్యూట్రలైజ్ చేయటం కారాన్ని న్యూట్రలైజ్ చేయటం ప్రిజర్వేటివ్ అని మూడు ఫంక్షన్స్ వచ్చాయి మొత్తానికి వాటెవర్ వే యూ యూస్ నేను కూడా పిక్కిల్ యూజ్ చేస్తూ ఉంటాను నాకు అమెరికాలో పికిల్ వేసుకుంటే అక్కడ ఉన్న డాక్టర్స్ అంటారు ఏం స్వామీజీ పికిల్ వాడుతున్నావు ఎక్కువ వాడుతున్నావు ఏమేమి వేషాలు వేస్తున్నావే అంటూ ఉంటారు సో దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వీఆర్ ఈటింగ్ ఏ లాట్ ఆఫ్ సాల్ట్ కాబట్టి సాల్ట్ తగ్గించే ప్రయత్నం చేయండి దయచేసి నెంబర్ వన్ నెంబర్ టూ అప్పడాలు అని ఉంటారు చూడండి అప్పడాలు పెట్టే వాళ్ళని మీరు కన్సల్ట్ చేస్తే తెలుస్తుంది చాలా సాల్ట్ వాడతారు అప్పడంలో చాలా ఎక్కువ సాల్ట్ ఉంటుంది మీరు అప్పడో అంతే ఎంత తింటారు అంతా కలిపి పిండి చేస్తే ఎంతో ఉండదు దాని వాల్యూమ్ తక్కువ ఉంటుంది రెండు గ్రాములు అప్పుడో ఉందనుకోండి రెండు గ్రాముల్లో వన్ వన్ థర్డో వన్ ఫోర్తో వన్ ఫిఫ్త్తో సాల్టే ఉంటుంది చాలా ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ అప్పడాలు ఇందులో ఆయిల్లో వేసిన అప్పడాలు అన్ని విధాల చెడ్డవి దాంట్లో ఏమి న్యూట్రిషన్ ఉండదు మరి ఆలోచించండి ఆహారంలో కూరలు ఆకుకూరలు ఎక్కువ ఉండాలి పళ్ళు ఎక్కువ ఉండాలి అవి ఎక్కువగా తినేదో కొద్దిగా రైస్ తినాలి కానీ రైస్ ఎక్కువ తినేసి ఈ పికిల్సు ఇవన్నీ కూడా యాడ్ చేసి అప్పడం అంటూ పెట్టేదానికి ఒక అప్పడం చాలతో ఇంకో ఎక్స్ట్రా అప్పడం ఇదంతా కూడా గుడ్ హ్యాబిట్ ఆఫ్ హెల్త్ కాదు చేట్ ఈస్ బై ది వే ప్రాసంగిక ప్రాసంగికంగా చెప్పిన మాట స్వక్షరహ ఈ దేహము ఈ ఆహారం వంటిదే ఆహారం వల్ల తయారైంది ఈ దేహాన్ని దేహమును బాడీ అని అనకూడదు ఫుడ్ బాడీ అంటూ ఉండాలి అలా అంటూ ఉండాలి వేదంలో ఉపనిషత్తులో దీన్ని అన్నమయ అని అంటారు అన్నమయము సో అన్నమయ శబ్దంతో వ్యవహారం చేస్తారు అంటే మనం తిన్న అన్నము అది పరిణామాన్ని చెంది మార్పు చెంది దేహంగా తయారవుతూ ఉంటుంది అన్నం నుంచి దేహం వస్తుంది అంచేతనే దేహాన్నించి మళ్ళీ అన్నం వస్తుంది ఇప్పుడు టొమాటో తినాలనుకోండి ఈ టొమాటో నుంచి దేహాన్ని నిర్మాణం అవుతుంది కదా మళ్ళీ ఈ దేహాన్నించి టొమాటో వస్తుంది అదేలాగంటే వీడు చచ్చిపోయినప్పుడు ఈ దేహాన్ని కప్పెడతారు ఆ కప్పెట్టిన టొమాటో మొక్కలేచింది దానికి టొమాటో పండ్ వచ్చింది ఇప్పుడు టొమాటోలో వీడి దేహం శిథిలమైపోయి దేహము డీజనరేట్ అయిపోయినటువంటి ఆ ఆర్గానిక్ మెటీరియల్ ఆ టొమాటోలోకి వచ్చిందండి కాబట్టి దేహం నుంచి టొమాటో వచ్చింది టొమాటో నుండి దేహం వచ్చింది అంతే కదా కాబట్టి సో దేహము సో అది పంచభూతాల నుంచి వచ్చింది మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోతాం వినాశీలము కలది వినాశీ భావ ఎత్కించిత్ జనిమద్వస్తు ఇత్య ఈ సృష్టిలో ఏది ఏదైతే పుట్టుక గలదియో ఆ సర్వము కూడా జనిమద్వస్తు పుట్టుక కలిగిన ప్రతీది కూడా క్షరము వినాశము చెందునదియే పుట్టింది అంటే పోతుంది చేతనే మహాత్ములు ఈ పుట్టు కానీ పెద్ద గొప్పగా చూడడం ఏదో పుట్టాడు చాలా గొప్ప అని అలా చూడరు మహాత్ములు వాళ్ళు ఎలా చూస్తారంటే పుట్టాడా అయితే గిట్టు తీరుతాడు అంటారు ఏమిటా శుభం పలకవాయా అంటే అలా మాట్లాడుతున్నామంటే ఇదేం శుభం పలకడానికి ఇది వేదాంతం కదా ఇది ఇది మీకు మీకు అనుకూలంగా పలికిది కాదు కాబట్టి పుట్టేడు అనగానే ఏమంటారు గిట్టుతాడు ఇమీడియట్ ఇంకొకటే పుట్టాడు అంటే పుట్టాడా అయ్యో పాపం ఎంత ప్రారంభ కర్మను తెచ్చుకొచ్చి పుట్టాడు అనమాట ఆ ప్రారంధకర్మాధీనంగా వీడి ఎంతకాలం ఎన్ని దుఃఖాలు అనుభవించాలో అయ్యో పాపం అంటారు అంతేగాని పుట్టాడు ఉత్సవం చేయండి అన్నాడు పుట్టాడు ఉత్సవం చేయండి అన్నాడంటే వాడు సంసారాన్ని అర్థం వివేకం గలవాడు అవండి లోకంలో చూసుకునే ఉత్సవాలు ఎవరు ఉంటాయి దానికేం సో అదేమీ పెద్ద గొప్ప విషయంగా చెప్పరు కనుక అజనిమద్వస్తు ఆయన్ని శంకరులని క్షరం అంటే ఏమిటని అడిగారు నశించేది ఏదయా అని అడిగారు అడిగితే పుట్టేది సమాధానం చెప్పరు దాన్ని బట్టి అర్థమైపోయింది కదా మీకు సో ఈ దేహము ఇత్యాదులు అది క్ష అధిభూతం అయిపోయింది ఇక పురుషశ్చ అధిదైవతం రెండోది పురుష పూర్ణమనైన సర్వమితి పురుషయనాద్ పురుష ఆదిత్యాంతర్గతో హిరణ్యగర్భ సర్వప్రాణి కరణానుగ్రాహక ఇది కొంచెం కొంచెం టఫ్ గ్రహించడానికి కొంచెం టఫ్గా టఫ్ ఎందుకంటే ఎస్ఎచ్ అదిదో పెద్ద కఠినమైన విషయం మీరు తెలుసుకోలేరని నా అభిప్రాయం కాదు మనకి ఒక దృష్టి ఉంటుంది దేవతలు దేవుడు దెయ్యం ఇలాగేదో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఈ అభిప్రాయాలన్నీ కూడా ఏదో మనం ఈ సినిమాలు అవి చూసి లేకపోతే టీవీ సీరియల్స్ చూసి పట్టుకొచ్చిన అభిప్రాయాలు ఆ అభిప్రాయాలు అవే సత్యములుగా చలామణి అవుతూ ఉంటాయి కొందరు పాఠం చెప్తామని పేరు పెట్టి అవే చెప్తూ ఉంటారు దాంతో అవే పరమ సత్యములుగా చలామణి అవుతూ ఉంటాయి సమాజంలో విశాలమైన సమాజంలో ఆ స్థితిలో ప్రవేశించి వాటి అన్నిటినీ కాదని వాటిని ప్రక్కనబెట్టి తత్వాన్ని చెప్పాలంటే ఎప్పటికైనా కొంచెం కఠినంగా ఉంటుంది ఇక్కడ పురుష అంటే ఒకటి ఆయన ఎలా రాస్తున్నారో చూడండి పురుష పురుష అంటే ఒక అర్థం ఏమని చెప్పారంటే చూడు ఈ దేహం ఉన్నది క్షరో భావ కదా ఇది ఈ క్షరం నశించేది శిథిలమైపోయేది ఐదు భూతాలను ఒక చోట పెట్టి దీన్ని నిలబెట్టారు ఈ దేహానికి దీనికి పూర్ణత్వాన్ని ఇచ్చేది ఏది అంటే ఆ చైతన్య శక్తి అగో దానికే పురుష అని పేరు ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్సు ఈ పొలిటికల్ డెమోనిస్ట్రేషన్స్ అప్పుడు చేసేప్పుడు దిష్టిబొమ్మ తగలబెడతారు ఎవరు పెడితే వాళ్ళు దిష్టి బొమ్మలు తగలబెడుతూ ఉంటారు చాలా తప్పు ఎలా వచ్చిందంటే మరి సమాజం డెవలపింగ్గానే ఉండిపోయిందంటే మరి ఇగో ఇలాంటి కారణాలు చేత ఇప్పుడు ఎవడో ఒక ఆయన ఉంటాడు ఆయన ఓ అభిప్రాయం చెప్తాడు అది మనకి నచ్చకపోతే వెంటనే ఓ దిష్టిబొమ్మ ఒకటి అక్కడ రెడీగా ఉంటాయి చక్కటిపల్లిలో దొరుకుతాయి దిష్టి బొమ్మలు ఓ మంచి ఫస్ట్ క్లాస్ దిష్టి బొమ్మ ఒకటి కొనుక్కొచ్చేసి దానికి ఆయన బొట్టు పెట్టుకుంటే దానికి బొట్టు పెట్టేడు ఆయన నామం పెట్టుకుంటే దీనికి నామం పెట్టడం ఆ దిష్టి బొమ్మ పేరు రాయడం ఆయింది ఇదని దాన్నేమో ఊరేగింపుగా తీసుకెళ్ళడం దాన్ని చెప్పులతో కొట్టడం అంటే ఎందుకనమాట అంటే ఆయన్ని కొట్టేస్తున్నాం మేమని ఒక ఒక సంతృప్తి దానికి నిప్పు పెట్టడం ఎంత తప్పు చాలా తప్పు ఇలాగా బహుశా ఎక్కడైనా ఇలా ఇతర ఇతర దేశాల్లో ఇలాంటి ఇంతటి నికృష్టాతినికృష్టమైన లక్షణం మీకు ఎక్కడైనా ఉందా నాకు కనపడలేదు ఏమో ఉందేమో నాకు తెలియదు చాలా తప్పు అలా ఎలా చేయకూడదు ఇప్పుడు ఆ దిష్టిబొమ్మకినూ ఆయనకి తేడా ఏమిటి వాళ్ళ దృష్టిలో ఆ దిష్టి బొమ్మ లాంటిదే కదా దేహము ఉంటాయి అంచేతనే కదా మరి ఆ దాంట్లో ఉండే ఆ పురుషుడు అవతలికి పోయాక ఈ దేహాన్ని తీసుకెళ్ళి తగలబెడతారు ఈ దిష్టిబొమ్మ తగలబెట్టినట్టుగానే ఈ దిష్టి బొమ్మ అయిపోతుంది అది లేకపోతే అది ఉంటే ఇది పూర్ణమవుతుంది అంటే ఆ చైతన్యము ఆ చైతన్యమని అనాలి ప్రాణము అంటే అది చైతన్యం యొక్క ఒక అంశ ప్రాణం చైతన్యం యొక్క సర్వం ప్రాణం కాదు ఎందుకంటే ఈ దేహంలో ప్రాణం కాదు ఉంటా జ్ఞానము కూడా ఉంది ప్రాణము అంటే చేష్టము జ్ఞానం ఒకటి ఉంది కదా ఇప్పుడు ఎద్దుంది మనిషి ప్రాణం రెండింట్లోనూ ఉంది ప్రాణం ఒక్కటే అయితే ఇంక ఎద్దుకి మనిషికి తేడా ఉంది ఇంకొకటి కూడా ఉంది అదేమిటి జ్ఞానము ఆ జ్ఞానం ఎద్దులో తక్కువ ఉంది అసలే లేదనకూడదు తక్కువ ఉంది మనిషిలో ఎక్కువ కాబట్టి ఇక్కడ ఉన్నది పురుష అంటే ప్రాణశక్తి విజ్ఞాన శక్తి రెండింటి యొక్క సమావేశం ఈ రెండు ఏ చైతన్యం నుంచే ఆవిర్భవిస్తాయి రెండు కూడా ఒకే చైతన్యం నుంచి ఆవిర్భవిస్తాయి ఆ చైతన్యానికి పురుష అని పేరు ఆ చైతన్యం ఉండబట్టే ఈ దేహము పూర్ణమైనది పూర్ణమనేనా ఇది పురుష దీని చేత ఈ క్షరము అంటే నశించేటువంటి పాంచభౌతిక దేహము దీనిచేత పూర్ణమవుతుంది అని చేత దీనికి పురుష అని పేరు ఒక అర్థం కాబట్టి ఇప్పుడు పురుష అంటే మొగ ఆడా అని అర్థం కాదు మీకు కర్మకాండ సందర్భంలో పురుష అంటే మగవాడు ఇప్పుడు ఇక్కడ మీకు ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవి చెప్పేప్పుడు అక్కడ బోర్డు పెడతారు పురుషులు స్త్రీలు అని బోధపడతారు అక్కడ పురుషులు అంటే అర్థమేంటి మగవారు అపోజి అపో అపోజిట్ టు స్త్రీలు అలా ఇక్కడ పురుషానికి అది అర్థం కాదు ఎందుకంటే ఈ పురుష మనిషి దేహంలో పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు మనిషి దేహంలో ఎందుకంటే రెండు దేహాలు పాంచభౌతిక దేహాలే దాంట్లో తేడా ఏం లేదు రెండు దేహములు క్షరములే ఆ రెండు రకముల దేహములలో కూడా పశుపక్ష్యాదులు కూడా ఆ క్షరములైన దేహములలో ప్రకటమై ఆ దేహములకు ఒక పూర్ణత్వాన్ని ఆ బొమ్మకి ఆ దిష్టి బొమ్మకి ఒక పూర్ణత్వాన్ని అనుగ్రహించే కాన్షియస్నెస్ చైతన్యం ఏది దాంట్లో పురుష స్త్రీ మొగాడా తేడా ఏముందండి లేదు కాబట్టి ఈ మొగాడా తేడా అనేది కూడా అది ఒక లోవర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ తప్ప అది కూడా అంత యోగ్యమైన థింకింగ్ ఏమీ కాదు మీరు దేహం దేహం దృష్టి బాగా గట్టిగా ఉంటేనే మగ ఆడ థింకింగ్ ఉంటుంది ఆ బోర్డు పెట్టడం వాళ్ళ సౌకర్యం అది వేరే సంగతి కానీ వివక్ష అంటే డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్ చాలా తప్పదు వేదాంత శాస్త్రంలో అలాంటిది లేదసా సో అంచనే అడుగుతూ ఉంటారు అండ్ ఆడవాళ్ళు ఇది చదవచ్చా అది చదవచ్చా అని అడుగుంటారు ఆడవాళ్ళు ప్రాణశక్తి అన్నా విజ్ఞానశక్తి లేదా ఆడవాళ్ళవా ఉంది కదా ప్రాణశక్తి అంటే పని చేయడం విజ్ఞానశక్తి అంటే తెలుసుకో మన మగవాడు చదవచ్చా చదవచ్చు చదవచ్చు ఏ ఆడది ఎందుకు చదవకూడదు అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది విజ్ఞాన శక్తి ఉంది కదా స్త్రీ కదా స్త్రీ విజ్ఞాన శక్తి ఉంది కాబట్టి తెలుసుకుంటారు ఒకవేళ తక్కువ ఉందంటే తక్కువ మగాళ్ళలోనే ఉండచ్చు దాన్నే ఉంది కొంతమందిలో విజ్ఞానశక్తి కొంచెం బాగా ఉంటుంది కొంతమంది ఇప్పుడే టెన్త్ క్లాస్లో ఎనభై మార్కులు ఒకటికి వస్తాయి డెబ్భై మార్కులు ఇంకొకటి వస్తాయి అమ్మాయిలకే ఎక్కువ వచ్చే మార్కులు కాబట్టి అలా చెప్పడానికి కూడా లేదు కాబట్టి ఈ రకమైన వివక్ష అనవసరం ది పాయింట్ ఈజ్ విజ్ఞానశక్తి క్రియాశక్తి యొక్క సమాహారము ది కాంబినేషన్ ఆఫ్ ది టూ దానికి ఒక పేరు ఉంది ఆ కాంబినేషన్ ఆఫ్ ది టూ వ్యష్టి సమష్టి అని ఉంది వ్యష్టి లెవెల్లో ది కాంబినేషన్ ఆఫ్ ది టూకి జీవ అని పేరు సమష్టి లెవెల్లో ద కాంబినేషన్కి హిరణ్య గర్భ అని పేరు అక్కడ హిరణ్య అనే పదం వచ్చింది అందుకోసం నేను చెప్పాను మీరు ఊహించండి ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక మనుష్య దేహము వంటిది అని భావన చేయండి అలా భావన చేయండి భావనే సుమండి దాన్ని విశ్వరూపము అంటారు భావనే ఇంక నుంచి మీరు బొమ్మలు గీసి అలా మొదలెట్టద్దు అందుకే అది ఒక ఎనాలజీ ఒక మోడల్ విశ్వరూపము ఈ మనిషికి తల ఉంది కదా మరి బ్రహ్మాండ దేహానికి తల ఏమిటి ద్యులోకము మనిషికి కాళ్ళు ఉన్నాయే బ్రహ్మాండ లోకానికి కాళ్ళు ఏమిటి పృథివీ పాదవు మనిషికి కళ్ళు ఉన్నాయి బ్రహ్మాండ లోకంలో సూర్యుడు చంద్రుడు మూడు కళ్ళు వేసుకో అగ్ని వేసుకో మూడో కన్ను రెండు వేసుకోండి ప్రస్తుతానికి మూడో కన్ను మాట తర్వాత చూడవచ్చు ఎవడో న్యూస్ న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి చాలా గడబిడ ఆ న్యూస్ ఏమిటంటే ఫలానా స్వామీజీకి మూడో కన్ను ఉంది అని న్యూస్ ఈ న్యూస్ చెప్పేవాడికి కూడా ఉంది మూడో కన్ను ఆ స్వామీజీకే ఉండడం కాదు వాడి తలకాయ వీడి చెప్పేవాడికి కూడా ఉంది మీకు ఉంది నాకు ఉంది తెలుసుకోవడానికే మూడో కది జ్ఞాననేత్రం అది జ్ఞానం అంటే తెలుసుకోవడం మీరు తెలుసుకుంటే మీకు ఉంది జ్ఞాననేత్రం నేను తెలుసుకుంటే నాకు ఉంది దాన్ని జ్ఞాననేత్రము ఉంటారు మూడో కన్ను అందరికీ ఉంది స్వామీజీకే కాదు ఉంటా అందరికీ ఏదో సంథింగ్ ఎనీవే సో ఆ బ్రహ్మాండ దేహము మరి ఈ బ్రహ్మాండ దేహంలో రక్తనాళాలు ఏమిటి అంటే నదులు మరి ఒంటి మీద రోమాలు ఉంటాయి అవి ఏమిటి చెట్టు చేమలు అని ఆ విధంగా ఊరికే ఒక లెవెల్ దాకానే భావన చేయాలి ఇక్కడ తాత్పర్యం ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయటం కాదు తాత్పర్యం ఏంటంటే బ్రహ్మాండము కూడా ఒక జీవద్దేహము వంటిదే మరి అయితే ఈ దేహంలో విజ్ఞానశక్తి క్రియాశక్తి సమాహారంగా జీవుడు ఉన్నాడండి మరి బ్రహ్మాండ దేహంలో ఉన్నాడు ఆ జీవుడికే అధిదైవము అని పేరు ఆ జీవుడికే హిరణ్య గర్భుడు అని పేరు అయితే ఆ హిరణ్య గర్భుడు అంటే సమష్టి జీవుడు అన్నమాట ఆ హిరణ్య గర్భుడు మీరు యష్టి జీవుడు సమష్టి జీవుణ్ణి ఆరాధిస్తాడు ఇప్పుడు శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ఆరాధించాడు శ్రీకృష్ణుడు అర్జునుడు వ్యష్టి జీవుడు శ్రీకృష్ణుడు సమష్టి ఆయన సమష్టి ఎందుకని మత్తఃపరతరం నాణ్యత కించిదస్థి ధనంజయ అని చెప్పాడు కాబట్టి కాబట్టి వేద ఆరాధనా పద్ధతిలో అంటే వైదికమైన ఆరాధనా పద్ధతిలో మీరు ఈ హిరణ్య గర్భరూపంగా ఆ ఈశ్వరుని ఆదిత్య మండలంలో ఆరాధిస్తారు ఆ మాట అంటున్నారు శంకరుడు ఆదిత్యమండ ఆదిత్యాంతర్గత ఆదిత్య మండలంలో పొద్దున్నే లేచి ఆదిత్యుణ్ణి నమస్కారం చేసేప్పుడు ఉద్యంతమస్తంతమాదిత్యమభిధ్యాయన్ కున్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్ణుతే అసావాదిత్యో బ్రహ్మేతి ఈ ఆదిత్యుడే బ్రహ్మ బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు కాబట్టి హిరణ్య గర్భుడు అంటే సమష్టి బ్రహ్మాండమునందు విజ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూపుడు బ్రహ్మాండము జడము కాదు జడములో చైతన్యము ఆవేశించి ఉంది బ్రహ్మాండం దేహం ఎలా అయితే జడమైనా దీనిలో చైతన్యావేశము గలదు అలాగే బ్రహ్మాండంలో కూడా బ్రహ్మాండంలో ఉండే చైతన్యావేశానికి హిరణ్య గర్భ అని పేరు హిరణ్యము అంటే తేజస్సు తేజస్సు అంటే విజ్ఞానము క్రియ ప్రాణము క్రియా అంటే ప్రాణం రెండింటికి కలిపే తేజస్సు అని పేరు కాబట్టి అదే అధిదైవము తర్వాత ఆ హిరణ్య గర్భుణ్ణి పురుష అని అని పేరు పెట్టారు కదా ఒక అర్థం చెప్పుకున్నాం ఆ హిరణ్య గర్భతత్వము కేవలము బ్రహ్మాండంలోనే ఉండడం కాదు మనందరిలో కూడా అదే హిరణ్య గర్భతత్వం ఉన్నది ఇది ఎలాగంటే సముద్రము అలలు సముద్రంలో ఏదుందో అలలన్నింటి ఎందు అదే ఉంది ఉప్పు ఉంది సముద్రంలో అలలన్నింటిలో ఉప్పు ఉంది సముద్రంలో నీరుంది అలలన్నింటిలో నీరున్నది ఇక చిన్న పెద్ద తేడా తప్ప వ్యష్టి సమష్టి తేడా తప్ప చిన్న పెద్ద కూడా కాదు వ్యష్టి సమష్టి చిన్న పెద్దానికి ఇదేం చొక్కా గుర్తించుకుని వస్త్రం కొలతలో అది కాదు కదా వ్యష్టి సమష్టి కాబట్టి వ్యష్టి అంటే కెరటము సమష్టి అంటే సముద్రము వ్యష్టి అంటే జీవుడు సమష్టి అంటే హిరణ్య జీవుడు దగ్గర పురుష శబ్దానికి అర్థం చెప్పాం సమష్టిలో కూడా అదే అర్థం చెప్తాం ఇంకో అర్థం పురిశయనాథ్ ఈ దేవుడు అధిదైవము అంటే హిరణ్య కదా ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు మహారాజు గారు ఎక్కడున్నారు నగరంలో మకాన్ చేస్తారు నగరంలో నివాసం చేస్తారు రాజధాని నగరంలో నివాసం చేస్తాను చక్రవర్తి మరి జగచ్చక్రవర్తి కదా ఈ హిరణ్య ఆయన ఏ నగరంలో నివాసం చేస్తున్నాడు ఇదిగో ఈ నగరంలో ఇది పురం సో ఈ పురంలో పురము అనే దీనికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసు ఇదంతా కూడా వేదిక ఎనాలజీ అదే ఇందాక మనం చేసే లోకల్లో ఉండే పురాణ దృష్టి వేరు ఈ దృష్టి వేరు అని అందుగురించే మనం చేస్తాను సో దీనికి పురం ఎందుకని పేరు వచ్చిందంటే పూర్వం పురము అంటే నగరము సిటీ సిటీ అంటే వాల్డ్ సిటీయే సిటీ అలా ఉండేవి వాల్డ్ సిటీ చుట్టూ గోడలు ఉంటాయి ఎప్పుడైనా చూసారా వరల్డ్ సిటీ ఇప్పుడు ఫతేపూర్ సిక్రి వెల్డ్ ఉంటారు అది వరల్డ్ సిటీ రెడ్ ఫోర్ట్ వాట్ ఈస్ దాట్ ఇట్స్ ఏ వరల్డ్ సిటీ ఇక్కడ గోల్కొండ వరల్డ్ సిటీ ఇప్పటికీ అక్కడక్కడ వరల్డ్ సిటీలు ఉంటాయి ఆ వాళ్ళు పీకేయటం ఆ రాళ్ళు ఎత్తుక్కోవడం దాన్ని ఆక్రమించేయడం దానితోటి అవి లేకుండా పోయాయి లేకపోతే హిస్టారిక్గా ఇవన్నీ వరల్డ్ సిటీ సుడ్డి పాపులేషన్ ప్రెషర్ వల్ల అవన్నీ పోయాయి ఈ వరల్డ్ సిటీకి గేట్స్ ఉంటాయి ఇప్పటికీ ఆర్చెస్ కడుతూ ఉంటారు ఎక్కడ అక్కడ సందర్భం సమయం లేకుండా ఓ ఆర్చి నిలబెడుతూ ఉంటారు ఆ ఆర్చి అప్పుడప్పుడు దారికి అడ్డు కూడా వస్తూ ఆ రోడ్డు అసలే చిన్నది దానికి ఆర్చి వేసిన వరి చిన్నది ట్యాంకు పండు మీద ఆర్చింది చూడండి అది ఎంత అసహజంగా ఉంటుందో చూడండి అంటే ట్యాంకు పండు చిన్నదిగా ఉన్నప్పుడు ఆర్చే సరపడింది ఇప్పుడు ట్యాంకు పండు బాగా విస్తారం చేశారు ఇటువైపు విస్తారం చేశారు అటువైపు విస్తారం చేశారు దాంతో ఈ ఆర్చి అది వన్ థర్డ్ ఆఫ్ ది ట్యాంక్ పండుని కవర్ చేస్తూ ఎటు కాకుండా ఉంటుందేమో నాకు అనిపించింది మేబీ రాంగ్ మీరు యూ డోంట్ మైండ్ అబౌట్ ఇట్ సో ఉంటాయి ఆర్చి అంటే గేట్ అని అర్థం దాంట్లోంచి మనం ఆ సిటీలోకి వెళ్తాం అదేవిధంగా ఈ దేహానికి కూడా ఆర్చెస్ గేట్స్ ఉన్నాయి సీ గేటెడ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఏమిటి గేట్స్ కన్ను రూపాలన్నీ లోపలికి వెళ్తాయి చెవి శబ్దాలన్నీ లోపలికి వెళ్తాయి ముక్కు బయటంతా చెత్తా చదారం పారిస్తే ఆ దుర్వాసనంతా కూడా వెళ్ళే గేట్ పోలీసు సుగంధం సుగంధం ఏదైనా వాటెవర్ సో ఇది గేటు భోజనం ఇదో గేటు సో ఇవి గేట్స్ ఈ గేట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి పూరము అని పేరు ఎవళ్ళపురం పరమాత్మ యొక్క పురం బ్రహ్మపురము దీనికి బ్రహ్మపురము అని పేరు చాంద్రద్యోపనిషత్ అష్టమాధ్యాయంలో వస్తుంది ఇదం బ్రహ్మపురా ఈ బ్రహ్మపురంలో బ్రహ్మ ఉంటాడు హిరణ్య గర్భుడు ఉన్నాడు ఈ బ్రహ్మపురంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఈ దేహంలో ఈ పురంలో ఉండబట్టి ఆయనకి పురుష అని పేరు సహా అధిదైవతం అదిగో ఆ పురుషుడే అధిదైవతము కాబట్టి ఇప్పుడు అధిదైవతం ఎక్కడ ఉన్నాడు హిరణ్య గర్భుడు బ్రహ్మాండ దేహంలో ఉన్నాడు వ్యష్టి దేహంలో కూడా ఉన్నాడు అని చేతన ఇందాక నేను జీవంలో అధిదైవతాన్ని కూడా లెక్కేసి రెండు ఉన్నాయని చెప్పాను అధిదైవతం ఒకటి దాన్ని జీవుల్లో లెక్క వేయాలి మంచిది సర్వప్రాణికరణానం అనుగ్రాహకాహదొకటి ఇక్కడ కూడా చక్కటి తత్వం ఉన్నది మీరు గమనించదగ్గ తత్వం ఉన్నది ఎలాగంటే మీరు ఏ దేవతను ఆ దేవత సకల దేవతాస్వరూపము అని భావన చేసి ఆరాధించాలి ఇప్పుడు విష్ణువుని ఆరాధించారు విష్ణువుని ఆరాధిస్తున్నాము శివుడినిచ్చి ఆరాధించలేదు మరో దేవతను ఆరాధించలేదు మరో దేవతను ఆరాధించలేదు అనుకోకూడదు మీరు ఆరాధించే విష్ణువు సకల దేవతా స్వరూపుడు శివుడు గణేషుడు అన్ని దేవతలు ఆ విష్ణువుని అందే ఉన్నారు అలాగే శివుణ్ణి ఆరాధించారనుకోండి ఇతర దేవతలందరూ ఆ శివుని ఎందే ఉన్నారు రాముని ఆరాధిస్తే సకల దేవతలు రాముని ఎందే ఉన్నారు రాముడిని ఆరాధించాము కృష్ణుని ఆరాధించలేదు అనుకోకూడదు సరికాదు కాబట్టి సకల దేవతాస్వరూపంగా మనం రాముడిని ఆరాధిస్తాం ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మరి సకల దేవతలు ఆ దేవుల్లో అంతర్భాగమై ఉన్నారు కదా ఎవరి సకల దేవతలు అగ్ని వాగింద్రియాన్ని అనుగ్రహించే దేవత అగ్ని అగ్ని ఆ వాక్శక్తి ఆ సమష్టి ప్రాణశక్తి క్రియా జ్ఞా విజ్ఞానశక్తిలో అంతర్గతమై ఉన్నది సమష్టి విజ్ఞానశక్తి ప్రాణశక్తికి పేరేమిటి హిరణ్య గర్భ ఆ సమష్టిలో విజ్ఞ ఇది వాక్కు అంతర్గతమైనది కాబట్టి అగ్నిదేవత ఆ హిరణ్య గర్భునిలో సూర్యుడు కన్నుకి చక్షుంద్రియానికి అనుగ్రాహకుడు సూర్యుడు శ్రోత్రేంద్రియానికి అనుగ్రాహక దేవత దిగ్దేవత ఘ్రాడేంద్రియానికి పృథివీ అశ్విని దేవతలు అశ్విని దేవతలు నాసికకి రెండు కదా నాసికకి అశ్విని దేవతలు స్పర్శకి వాయుదేవత స్పర్శ టచ్ వాయుదేవత ఈ విధంగా సకల దేవతలు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడే మృత్యుదేవత కిడ్నీకి అధిష్టాన దేవత కిడ్నీ అండ్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ ది డామిన్ దానికి అధిష్టాన దేవత మృత్యుదేవత సో ఈ విధంగా సకల దేవతలు ఇక్కడే ఉన్నారు ఈ దేవతలందరి యొక్క సమాహారమే హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుడు ఇక్కడే ఉన్నాడు సకల కరణానం అంటే ఇంద్రియములకు అనుగ్రాహకమై ఉన్నాడు అంచేతనే దేవుడికి హృషీకేశ అని పేరు ఎందుకంటే హృషీకానాం ఈష ఇంద్రియములన్నిటి ఎందు ఉన్నాడు అంతర్యామి అంటే ఎలాగా ప్రాణశక్తి విజ్ఞానశక్తి కలిస్తే అంతర్యామి ఇప్పుడు ముక్కు ఉందనుకోండి ముక్కులో ప్రాణశక్తి ఉంది విజ్ఞానశక్తి ఉంది ప్రాణము ఉంది విజ్ఞానము ఉంది గంధం తెలుస్తుంది కదా చెవిలో ప్రాణము ఉంది విజ్ఞానము ఉన్నది వాక్కులో ప్రాణము విజ్ఞానము మీరు చూసి నడిచినప్పుడు సరైన చోట కాలు వేస్తారు గోతులు వేయడం మానేస్తారు దాంట్లో ప్రాణము విజ్ఞానము సో కాళ్ళకి దేవత ఎవరో తెలిసినా వైదివే విష్ణువు కాళ్ళకి దేవత విష్ణువు అంచేతనే కాళ్ళకి దండం పెడతా కాళ్ళకి దండం పెడితే విష్ణువుకి దండం పెట్టినట్టు అర్థం చేతులకి దండం పెట్టారనుకోండి ఇంద్రుడికి పెట్టినట్టు అర్థం ఇంద్రుడు గొప్ప విష్ణువు గొప్ప కావడం అర్థమైపోయారు కదా అందుకోసమే కాళ్ళకి దళ చేతులు పట్టుకుని ఇవి చేతులు కావు అంటే చేతులు కాబట్టి ఏమిటి ఏమాట అర్థే ఇవి చేతులు కాకపోతే ఎవరు ఏమిటి కాళ్ళు ఇవి కాళ్ళేందుకు ఇవి కాళ్ళు ఎనివే సో సకల దేవతలు కూడా ఇక్కడ సమావేశమై ఉన్నారు అంటే ఈ కౌంట్లు బట్టి ఇంతమంది ఉన్నారని కాదు వీళ్ళందరూ ఇక్కడ కాపల కాస్త ఉన్నారని కాదు దేవత అంటే ఒక శక్తికే దేవత అని పేరు దేవత అంటే అర్థం కూడా తెలుసుకోవాలి ఇది రేపు కంటిన్యూ చేస్తాను అదే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను దేవతలు అంటే ఆయా శక్తులే దేవత కన్నుకు చూసే శక్తి దేవత అలాగే ఈ దేవతలన్నీ తనలో కలిగి ఉన్న హిరణ్య ఈ దేహమునందు గలడు సో గొప్ప విషం ఆ కారణంగానే ఆయనకి పురుష అని పేరు వచ్చింది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి హరి ఓం మళ్ళీ శనివారం క్లాసుమహే